నమస్కారన్నయ్య శ్రీమాన్ పుట్రేవు జాబాలి మునిగారికి జన్మదిన శుభాకాంక్షలు శతమానం శతరుషస్ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి శతమానం శతపురుషస్య యుష్యేవేంద్రియే ప్రతి తిష్టతి భగవంతుడు జాబాలి ముని గారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అంతర్జాలం రావటం వాటిల్లో భక్తి పేజెస్ అని అద్వైతిన్నని అట్లాగే ఫేస్బుక్ ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక రంగానికి కూడా ఎంతగానో ఉపయోగపడ్డాయని నా యొక్క అభిప్రాయం ఈ అంతర్జాల గ్రూపుల ద్వారా పరిచయమైనటువంటి శ్రీ పుట్రేవు జాబాలి ముని నిజంగా ఈ తరానికి మార్గదర్శకులు అద్భుతమైనటువంటి విషయాలను మనకు అందజేయటం తద్వారా మనలో ఉండేటువంటి భక్తి అనండి జ్ఞానం అవి పెరగటానికి ఆయన ఎంతో సహాయం చేశారు మన పెద్దలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రధానంగా ఆయుర్దాయం తరువాత ఆరోగ్యం ఆ తర్వాత ఐశ్వర్యం శరీరమాద్యం కలు ధర్మ సాధనం కదా అందువల్ల ఆయుర్దాయం చాలా ప్రధానమైనటువంటిది ఒక్కొక్కసారి నేను కూడా అనుకుంటా అరవై అరవై దాటిన తర్వాత జీవించటం వల్ల ఏమిటి ప్రయోజనం ఏం సాధించగలం ఎందుకు అని ఆలోచించిన తర్వాత నాకు ఒక సమాధానం దొరికింది సాధారణంగా ఆ వయస్సులో కొంత జ్ఞానం అనేటువంటిది రావటం జీవితాన్ని మానవ జన్మను అర్థం చేసుకోవటం జరుగుతుంది సరే అదృష్టవంతులు ఇంకా చిన్నతనంలోనే జ్ఞానాన్ని పొందిన వాళ్ళు ఉండొచ్చు సాధారణంగా ఈ అరవై అరవై ఐదులో కొంత జ్ఞానోదయం కలుగుతుంది కాబట్టి అక్కడి నుంచి జీవితాన్ని ధన్యం చేసుకుంటూ మంచి మార్గంలో నడవటం కోసమే ఆయుర్దాయం అందువల్ల ఈ వృధాప్యమనండి పెద్దరికమనండి ఈ వయసులో నిజంగా జ్ఞానాన్ని పొందితే ఎన్నో రాబోయేటువంటి జన్మల్ని మనం లేకుండా చేసుకోవచ్చు అట్లాంటి మార్గంలో ప్రయాణం చేసిన వారు శ్రీమాన్ పుట్రేవు జాబాలీ ముని ఈ జీవుడి యొక్క వేదన జీవుడి యొక్క ఆరాటం పోరాటం మన సంస్కృతిలో కేవలం మోక్షం పొందటానికే కదా అందువల్ల జ్ఞానం వచ్చిన తర్వాత ఉండేటువంటి ఈ వయసులో జ్ఞానాన్ని పొంది జయాపజయాలకు సుఖదుఖాలకు మానావమానాలకు వీటన్నిటికీ అతీతంగా అయ్యేటువంటి ప్రయత్నం చేసి కేవలం ఆత్మనా స్థితి ఇది కైవల్య అన్నట్టు ఆత్మస్థితికి చేరుకోవటానికి ఈ ఆయుర్దాయాన్ని వయస్సును మనం ఉపయోగించుకోవాలి శ్రీమాన్ పుట్రేవు జాబాలి ముని ఈ ఎనభయ జన్మదిన సందర్భంగా ఆయనగా రాసుకున్నటువంటి అంతర్జాలంలో పెట్టినటువంటి ఆ నాలుగు మాటల్ని అని నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాను ఇదే వారికిచ్చేటువంటి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా బహుమానం జాబాలి ముని గారు అంటారు అష్టదశకములు గడిచే నేనవనిపై అడుగుపెట్టి నేనేమి సాధించి తినను ఇది జ్ఞానుల లక్షణం సింహావలోకనం ఇప్పుడు దాకా ఏం సాధించారు అని ఒక్కసారి వెనక తిరిగి చూసుకోవాలి అదే జ్ఞానం కానరాధిసుమంత కనుచూపు మేరలోన జీవుడు అనుకుంటాడు జీవుడు యొక్క ఆరాటం అదే కదా కాలమంతయు వ్యర్థమైనదనుచు వెతలు చెందిననేమి ఫలితం మునేడు పిన్న వయసున దూరదృష్టి లేక ఇహలోక ఒక సుఖములకై ప్రాకులాడిన నాకు అందరం అదే కదా సార్ అందరి జీవితం ఇట్లాగే ఉంటుంటుంది కనీసం ఇప్పటికీ మీరు అన్ని విషయాలు తెలుసుకున్నారు సంతోషంగా జీవితాన్ని గడుపుకుంటున్నారు మాలాంటి వాళ్ళకి ఇంకా ఇప్పటికీ అది తెలియటంలా అంత్యకాలములో జ్ఞానోదయం అయ్యే అదృష్టవంతులు దానికోసమే కదా మనం చేసేటువంటి ఈ జీవన ప్రయాణం శేషజీవితమైన నియందు మనసు నిలిపి సద్గతుల పయనింపజేయుమా దేవదేవ ఇది అద్భుతమైనటువంటి ప్రార్థన మాకు కూడా ఈ ఆలోచన వచ్చేటట్లుగా మమ్మల్ని మీరు ఆశీర్వదించండి జాబాలి మునిగారు గారు శేషజీవితమైన నీ ఎందు మనసు నిలిపి సద్గతుల పయనింపజేయుమా దేవదేవ మరొక్కసారి శ్రీ జాబాలి మునిగారికి పెద్దన్నయ్య గారు లాంటి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తెనాలి వాస్తవ్యులు జాబాలీ మునిగారి అభిమాని డాక్టర్ గోలి ఆంజనేయులు శ్రీమాన్ జాబాలీ మునిగారికి శతమానంభవతి శతాయు పురుషశితేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి శుభం భూయాత్ నమస్కారం